నట్టియు ఉపాఖ్యానమును యోగ్యులకు చెప్పిన వారు బ్రహ్మ విష్ణులకు గురువుల వలన ఉపదేశమును షత్తులో ఉన్నటువంటి ఈ ఆత్మోపదేశ విశేషాన్ని తెలియజేస్తున్నారు ధర్మరాజు గారు నచికేతని మూలమున మానవాళ్ళందరినీ ఉద్ధరించదలిచి మానవాళికి అందరికీ మహోపదేశాన్ని చేసేటటువంటి ప్రయత్నం ఆత్మోపదేశాన్ని చేసేటటువంటి ప్రయత్నాన్ని చేశారు ఇది సాక్షాత్తు ఏమధర్మరాజక ఉపదేశింపబడినటువంటిది వైదికమైనటువంటిది సనాతనమైనటువంటిది గురి శిష్య సంవాద రూపమైనటువంటిది యోగ్యులైన అధికారులైన वि సభలో ఈ కఠోపనిషత్తు తప్పక ఆశ్రయించవలసినటువంటి ఉపనిషత్తు అందువలన చాలా సాంప్రదాయములలో గురు పూర్ణిమా కాలంలో ఈ కఠోపనిషత్తుని చదువుతారు ఇది చాలా విశేష ఫలవంతం అయినటువంటిది కాబట్టి ఆత్మోపదేశములకు అర్హమైన కాలము శ్రధ కాలము శ్రద్ధతో నిర్వహించబడి జీవుని యొక్క జనన మరణ చక్రమంతా బోధించబడేటటువంటి శ్రాద్ధ కాలముందు కూడా ఈ ఆత్మోపదేశమునర్హమైనటువంటి నాచికేదో వాఖ్యానంను మానవులు తప్పక అధ్యయనం చేయాలి అలా చేసినట్లయితే ఫలం లభిస్తుంది అని తృతీయ వల్లిని ేతుడు తనలో తాను ఇట్లనుకొను ఈ ఆత్మను తెలిసి కొనవచ్చునని ఇంతవరకు యమధర్మరాజు చెప్పి ఉన్నాడు ఆయన చెప్పినంత సులభముగా ఆత్మను అందరూ గుర్తించలేకున్నారు ఆత్మను గుర్తించకుండుటకు ప్రతిబంధ కారణములు ఏవైనాయున్నవేమో తెలుసుకొని తొలగించుకొనవచ్చును కదాయని తలంచుచుండగా అతని సంశయమును గ్రహించిన యమధర్మరాజు ప్రతిబంధ కారణములను ఈ విధముగా చెప్పుచున్నాడు చతుర్థవలిలో నచికేతుడు తనలో తాను ఆత్మోపదేశం గ్రహించిన తరువాత విన్న తరువాత మరి ఇట్లయితే మానవాలి అంతా కూడా ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి కదా ఈ ఆత్మాశ్రయాన్ని పొందాలి కదా ఈ స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి కదా ఈ స్వప్రకాశ లక్షణాన్ని తెలుసుకోగలిగి ఉండాలి అట్లు తెలుసుకోదాలకున్నారు కదా కారణం ఏమై ఉంటుంది ప్రతిబంధకం ఏమై ఉంటుంది అడ్డుగా ఏముంది అనేటటువంటి విచారణని చేపడుతున్నారు ఆ విచారణని గ్రహించినటువంటి యమధర్మరాజు రచికేషని మరల ఆత్మోపదేశం స్థిరపరచడానికి దానికి ఉన్నటువంటి ప్రతిబంధకాల గురించి అడ్డు విశేషాల గురించి వాటిని అధిగమించే ప్రక్రియల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు మానవుడు స్వయంగా విశేషముగా పరిశోధించి సద్గురు కృపచేత ఆత్మ సాక్షాత్కార జానాన్ని పొంది అధిగమించవలసినటువంటి అవసరం ఉన్నది చదవాత ప్రాకృతములకు బాహ్య విషయములను గ్రహించుటకే నిర్మించను విషయములనే గ్రహించగలుగుచున్నాడు కాని అంతరాత్మను గ్రహించుటలేదు ఇంద్రియములు ఉండుట చేత హిర్ముఖములై విషయములనే గ్రహించుట సహజము అయినప్పటికి ఉపాయశాలియు ధైర్యము కలవాడును అగు మానవుడు ప్రవాహమునకు ఎదురీదు నటులా వివేకియకు వాడు గొప్ప ప్రయత్నము చేత ఇవృిని నిరోధించి వా అంతర్ముఖముగా ఉండునట్లు చేసి ప్రత్యేగాత్మను చూచుచున్నాడు వృద్ధాప్యం అసక్త మరణం ఇవి జీవితంలో తప్పక ప్రతి ఒక్కరూ ఉండేటటువంటి బాల్యవలతో మారు వృద్ధాప్యములు అనేటటువంటి పరిణామ రూపములు శరీరమే నేననుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పక శరీరం అందు ఆసక్తి చేత శరీరం అందుగల బాంధవ్యం చేత శరీరం అందుగల సాహత్యం చేత శరీరమే నేననుకునేటటువంటి అజ్ఞానం ఇంద్రియ రూప వ్యవహారం అంతా కూడా తానేనని భావించి రమ చేత భ్రాంతి చేత విద్యామోహం చేత అజ్ఞానమూలం చేత సంసారం నడుబడిపోతున్నట్టు అలాగనక ఎవరైతే విచారణ చేసి దానిని ముఖ్యమైనటువంటి ఉపమానం ఏమిటంటే లో ప్రయత్నం సేవింపలేనట్లు మనస్సు అంతరముగా ఉన్న ఆత్మనున్న శబ్దాది విషయములను ఒకేసారి శబ్దాది విషయముల నుండి ఇంద్రియములను మరల్చిన గాని మనస్సు బాహ్య విషయముల నుండి మరలుట లేదు ధ్యానశీలుడైన వ్యక్తి మాత్రమే ఇంద్రియములను నిగ్రహించి మనస్సును చేసుకొనగల చెప్పండి అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని చెప్తున్నాను ధ్యానశీలుడైన వ్యక్తి మాత్రమే ఇంద్రియములను మనస్సును అంతర్ముఖము చేసుకొనగలడు ఈ రహస్య సూత్రాన్ని మనం మానవ జీవితంలో బాగా ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉంది ధ్యానము అంటే ఏదో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు ఆ గంటో గంటో చేసేటటువంటి తాత్కాలికమైన ప్రయత్నం కాదు సహజ ధ్యానశీలి ఉండాలి సమాధినిష్ఠుడై ఉండాలి అటువంటి ఆంతరిక సమాధిని ఆంతర్యామితత్వాన్ని ఆ చతుష్టయాన్ని దాటగలిగేటటువంటి సమర్థమైనటువంటి ఆ మనస్సుని అంతర్ముఖం మనస్ని మనస్సుని ఆత్మ ఎందు సంయమింపజేసేటటువంటి ఏ ప్రయత్నం ఉన్నదో దానికే ధ్యానం అని పేరు బాహ్యములైనటువంటి దృశ్య విశేషములైనటువంటి దర్శనానుభూతులైనటువంటి భావ విశేషములైనటువంటి భా వ్యక్తీకరణలైనటువంటి వాటిని ధ్యానమని పిలుచుట అసంబద్ధం ఎవరికైతే మనస్సు ఆత్మయందు సంయమింపజేయబడి వ్యవహారశీలమైనటువంటి మనసు లేనటువంటి వారు ఉంటారు వారు మాత్రమే ధ్యానం చేస్తున్నారు విధిని చక్కగా ఎరిగినటువంటి వారు వ్యవహారశీలమైనటువంటి మోక్షలు ఎవరోంగా చెప్తున్నారు ఎవరైతే అంతరాత్మ వైపు అంతర్యామి వైపు సస్వరూప సాక్షాత్కార జానం వైపు స్వస్థానం వైపు హృదయాకాశం ఎవరైతే తిప్పుతారో బుద్ధి గుహ కాని వివేకవంతులు అశామైన భోగములను కోరక శాశ్వతమైన మోక్షమునే కోరుదురు కర్మణేనో శృతి ననుసరించు కర్మల చేత పెరుగుట కానీ తరుగుట కానీ లేదు ఇది ధ్రువమైనది వివేకులు యజించి మోక్షాభిలాషులు అగుచున్నారు ధనేషణ దారేషణ పుత్రేషణ అనేటటువంటి ఈషణత్రయాన్నింటి జయించాలి మానవుడు సదా మనస్సు ఎప్పుడు కూడా ఈ ఈ ఈషణత్రయాల చదువు ప్రేరేపించబడుతూ ఉంటుంది చేస్తున్నాడు మా ఏం చేస్తుందో మా ఆయన చేస్తున్నాడు నా ధనం అంతా ఏమైపోయిందో నా ఇల్లు ఏమైపోయిందో నా వస్తువులు ఏమైపోయినాయో నా ఉద్యోగం ఏమైపోయిందో నా సమస్యలు ఏమైపోయినాయో నా వారంతా ఏమైపోయి అనేటటువంటి వారంతా ఏం చేస్తున్నారో నా స్నేహితులు ఏమైపోయారు ఏ రకం బలపరచుకుని ప్రత్యేగాత్మక దూరంగా స్వాత్మ స్థితిని దూరంగా ta రహించు శక్తి లేనివిగా ఉన్నవి ఇములకు అంతరూ ఉన్నిటి తెలుసుకొనుచున్నది ఎట్లనగా ఆత్మతో కూడిన అంతఃకరణో వృత్తి బహిర్గతమై చక్షురింద్రియముల ద్వారా దశ విధ రూపములను జిహ్వేంద్రియముల ద్వారా చతుర్విధ గంధములను భగీంద్రియము ద్వారా ద్వాదశ స్పర్శలను స్వోత్రము ద్వారా చతుర్విధ శబ్దములను అటులనే విషయానందమును తెలుసుకొనుచున్నది దేహములో ఆత్మ ఆత్మ ఆత్మచైతన్యము ఉన్నంత వరకే ఇంద్రియములు విషయములను గ్రహించుచున్నవి ఆత్మ చైతన్యము లేనప్పుడు మరణించినప్పుడు ఇంద్రియములు వాని వాణి స్థానములలో ఉన్నప్పటికీ విషయములను గ్రహించుటలేదు కనుక అన్నిటినీ తెలుసుకొనుటకు వస్తువు లేదుల కంటే భిన్నమైన ఏ ఆత్మతత్వమును నీ వెరుంగ కోరిదివో దేవతలు సైతము దేని విషయమున సంశయగ్రస్తులైరో ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం తెలుసుకున్నట జ్ఞానము జ్ఞావత్ర మిగిలిన ఇరవై నాలుగు లక్షణాలని ఇరవై నాలుగు తత్వాలని ఇరవై నాలుగు అంశాలని ఎనాడ పంచీకరణ ఎందుకంటే భావమును చేస్తున్నాడు జ్ఞాత చక్షు ఇంద్రియం ద్వారా పనిచేస్తున్నాడు అనుకున్నట్లయితే ఆయా దృశ్యములను గ్రహిస్తున్నాడు అనే జ్ఞాత యొక్క ప్రభావం రసనేంద్రియం ద్వారా పనిచేసినప్పుడు వృద్ధులను సంగ్రహిస్తుంది అదే జ్ఞాత ఘణేంద్రియం ద్వారా పనిచేసినప్పుడు ఆ ఘక వాసనలను గ్రానిస్తూ ఉన్నాడు అదే జ్ఞాత స్పర్శేంద్రియమైనటువంటి వాటి ద్వారా పనిచేసినప్పుడు ప్రభావం చేత త్వక్ త్వగేంద్రియము స్పర్శలను తెలుసుకోగలుగుతాం శీతోష్ణములు సుఖద అనేక రకములైనటువంటి ద్వంద్వ స్పర్శలను అయితే ఈ జ్ఞానేంద్రియములన్నీ కూడా స్వయముగా పనిచేస్తున్నావా విచారణ చేయకపోయినట్లయితే కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నానని చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుతున్నానని మరుణింది కాబట్టి తినగలుగుతున్నానని ముక్కు ఉన్నది కాబట్టి వాసనను గ్రహించగలుగుతున్నానని స్వైంద్రియం ఉన్నది కాబట్టి స్పర్శారోప నిజానికి ఆత్మ చైతన్యం గనక ఈ శరీరంలో వ్యాపకమై వ్యవహారశీలం కాకపోయినట్లయితే ఆత్మ చైతన్యం యొక్క ఉనికి ఉండకపోయినట్లయితే ఈ ఇంద్రియములన్నీ సమర్థవంతములు పావు అవి నిలబడి ఇంద్రియములు ఆత్మ చైతన్యం గనక సహాయం చే జ్ఞాత యొక్క సహాయం లేకపోయినట్లయితే ఏ రకమైనటువంటి అనుభవాన్ని ఈజాలవు నేను ఒక ఉదాహరణ శవం శవానికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి లేనిది ఒక ఆత్మ చైతన్యం ఇంతకు ముందు అంతరముగా మనస్సు మనస్సుకు అంతరముగా బుద్ధి బుద్ధికి అంతరముగా ఆత్మ ఉన్నటులా చెప్పబడినది ఇప్పుడు ఈ మనస్సులతో ఆత్మయునికి దృఢముగాను స్పష్టముగాను చెప్పబడినది అయినప్పటికీ అవిద్యతో కూడిన అల్పజ్ఞానులు ఈ ఆత్మను తెలియలే మరలా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలని సుస్పష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు అజ్ఞానం ఆవరించి ఉన్నప్పుడు ఆయా దేహేంద్రియమును వ్యాపారములు సత్యం అని తోస్తూ ఉంటాయి తత్కాలికములైనటువంటి సుఖ దుఃఖములు సత్యములని తోస్తూ ఉంటాయి షడ్రుతులు సత్యమని తోస్తూ ఉంటాయి దశ విధ నాదాలు ైనటువంటి ఇంద్రియ వ్యాపారములే సత్యమని తోస్తూ ఉంటాడు జన్మించినది అసలు ఇంద్రియ సుఖం కోసమేనని తోస్తూ ఉంటాడు తల తలపోస్తూ ఉంటాడు ఇంద్రియాదుల సుఖ మోక్ష నానా నానాచంద్ర ఘటోదర స్థిత మహాదేవ ప్రభాపా ద్వారా వహిస్తోందని జ్ఞానామీ ఇది అనుభావే తమస్తం జగత్ అనేటటువంటి గొప్ప విశేష జ్ఞానబోధ అయినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆశ్రయించి కేవలం తొమ్మిది చిల్లులు కలిగినటువంటి కొండ కొండ లోపలు ప్రకాశిస్తున్నటువంటి దీపం కనుక లేకపోయినట్లయితే కొండ ప్రకాశించదు చిల్లులు ప్రకాశించప్పు ఫలితమైనటువంటి ఆ చిల్లుల ద్వారా బయటిగా ప్రకాశిస్తున్న ప్రతి ఫలమైనటువంటి ప్రతిబింబములు ఏవైతే జగత్తు ప్రకాశించదు కాబట్టి అనంతమైనటువంటి జగత్తుని తెలుసుకోవాలి అనుభవించాలి అనేటటువంటి పేర టువంటి మృగయా విశేషం వృషజల విశేషం అంటే ఆ ఎండమావిలో నీళ్లు తాగాలని పరిగెత్తటం ఎంత అవివేకము కుండేటి కొమ్మును సాధించాలనేటటువంటి ప్రయత్నం చేయటం ఎంత అవివేకముగన కుసుమం ఆకాశ పుష్పాన్ని సాధించాలనేటటువంటి చంద్రుడు ఆకాశంలో పూజిన పువ్వుని భ్రాంతి చెంది చేతితో పట్టుకుంటానటం ఎంత అసమంజసం వివేకము అజ్ఞానము అవిద్యామోహము సత్యత్వ జ్ఞానం పొందిన తర్వాత మాత్రమే ఆత్మానుభూతిని పొందిన తర్వాత మాత్రమే అనుభూతం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నించి వ్యక్తి మానసిక వైఫల్యాన్ని పోగొట్టుకోవాలి ఎక్తి మనోవిశేషణాలను పోగొట్టుకోవాలి ఆహా ఎంత అందంగా ఉందో అర్థం ఏమిటి నిర్వచనం లేనటువంటిది అందం అంటే ఏమిటి అందం సందం వస్తు వాటికున్నటువంటి రంగుల కలయిక వాటికి ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి చైతన్యం యొక్క ప్రతిబింబం నిజానికి ఏ రంగు సత్యం కాదు నిజానికి ఏ దృశ్యము సత్యం కాదు నిజానికి ఏ రకమైనటువంటి సత్యం ప్రతిబింబ జ్ఞానం ప్రతిఫలించుతున్న జ్ఞానం జ్ఞాన ప్రతిబింబాలి కాబట్టి అట్టి స్వాత్మ స్వరూపాన్ని అడగవలసినటువంటి అవసరం ఉన్నది కానీ మానవుడు మనోఫలకం పై ప్రేరితమవుతున్నటువంటి ఈ దృశ్య ప్రతిబింబాలు రస ప్రతిబింబాలు రుచికి సంబంధించినటువంటి లౌల్యత చేత ఇంద్రియ లౌల్యత చేత చేయుచున్నారు స్వప్నావస్థలో అనేక కళలు కనుచున్నారు సుశిక్తిలో ఈ రెండవస్థలలోని వ్యవహారములు లేక ఏ బాధయు లేక సుఖముగా నిద్రించుచున్నావు ఈ అవస్థలన్నీ గుర్తించునది ఆత్మయే ఆలత్రయమందు ఉన్నట్టి ఆత్మను గొప్పదానిగను సర్వవ్యాప్తిగను తెలుసుకొన్న ధీరులు సోకింపరు జాగ్రత్త అవస్థలు వ్యవహారములు దేహమును అనుసరించి జరుగుచున్నది దానిని అనుసరించి కలుగుచున్నది అనగా ఆత్మ శోకరహితం అంటూ తెలుసుకున్న వారు మానవులందరూ జీవులందరూ సృష్టి అంతా కూడా జాగ్రత్త స్వప్న సుశప్తులకునవుతుంది సర్వేంద్రియ వ్యవహారం పరిణామశీలమై ప్రభా ప్రతిభావంతముగా వ్యవహరిస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో దానిని జాగ్రత్త అవస్తాయి అని అవే ఇంద్రియములు ఆధారముగా ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి ఏక తములై నిక్షిప్తమై అర్ధ జాగృతి సగమం వెలకు సగమ నిద్రాస్థితిలో సర్వేంద్రియానుభూతులను ఇంద్రియముల సహాయములు లేకనే అనుభవించేటటువంటి ఆ మనస్సు కూడా అచేతనమై శుద్ధచేతనమై సుశుద్ధి అవస్థలో కదలకబడి ఉండేటటువంటి ఇంద్రియముగా కనిముట్టుగా मन बच्ची मारी प्रज्ञास्थित ना एरक लेकर तुम्हें स्थिति चलो तुम मोह शरीर भ्रांतिमग्नमेंट जीवड़ाप्न शिशुस्थ निरा पिणा ద్వంద్వనుభూతులేమను కొనవచ్చు అట్టి ద్వంద్వానుభూతుల సరి అయినటువంటి వ్యవహారం లేకున్న తనకేదో అయిపోతున్న కాంతిని కొనచ్చు ఇవాళ నిద్ర సరిగ్గా పట్టలేదండి ఇవాళ కళలు విపరీతంగా వచ్చినట్టి ఇవాళ నిద్ర మధ్యలో లేచి ఆ ఇవాళ జాగ్రత్త అవస్థ సరిగా లేదండి ఇవాళ మెలకు భావములన్నీ కూడా మనస్త లేకపోవడం చేత ఆ హరిషడ్ వర్గాల చేత ఆక్రోద లోహమోహముల మాంత్సర్యములు చేస్తాం భావించబడుతూ బాధించబడుతూ ప్రభావితం అవుతూ ఆ ఇంద్రియ సంగత్వాన్ని సుఖ దుఃఖ సంగత్వాన్ని వ్యవహార సంగత్వాన్ని ప్రతిబింబ సరి అయినటువంటి స్థితి లేక అనేక రకములైనటువంటి ఇబ్బందులను అధిగమిస్తున్నట్లుగా ఇబ్బందులను అనుభవిస్తున్నట్లుగా బాధ చేతి సరి అయిన నిద్రావస్థ లేక సరియైన ఈ మూడు కూడా శరీరమే అనుభవిస్తుంది కానీ నేను అనుభవించటం లేదనేటటువంటి జ్ఞానం లేకపోవడం చెప్తారు తుర్యావస్థలో ప్రవేశం లేకపోవడం స్వాత్మ సాక్షాత్కార జ్ఞానంలో అనుభవ జ్ఞానం లేకపోవడం ప్రతినిత్యము ఈ మూడు అత్యవసరమై ఉన్నదని స్థూతుడు చేర ఈ మూడింటి ఎందే నిమ్మగ్నగు వీటిని నిత్య జీవితముగా భావిస్తున్న వ్యవహారమునందు కలుగుతాము సుఖములే సత్యమంత్రమసి వాటి ఎందు సాంగత్య దోషము పొంది వాటి సాంగత ప్రభావితం వాటినే నిరంతరాయము కాకూడదు ఏ ఆత్మకైతే ఇటు మూడవస్థలు లేవు ఏ ఆత్మ యొక్క ఉనికి ఉనికి చేతనే ఈ మూడవస్థలు ఏమంటున్నావు అట్టి సస్వరూప జ్ఞానాన్ని మానవుడు ఆశ్రయించటం లేదు అందువలనే నిరామరణ రూపలు సంసార చక్రం నాకు కర్మచక్రం నాకు ఇవిడిపోయి సించబడి ప్రభావితమై మరల మరల పరిణామశీలమై పునరావృత్తిని పొందుతుంది కానీ పునరావృత్తి రహితమైనటువంటిది శాశ్వతమైనటువంటిది మోక్షదాయకమైనటువంటిది ముక్తిదాయకమైనటువంటి అయినటువంటి ఆత్మనిష్టను కాలత్రయాన్ని శరీరత్రయాన్ని దేహత్రయాన్ని నాటి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని ప్రతిపాదన యాన్ని శరీరత్రయాన్ని దేహత్రయాన్ని భీషణత్రయాన్ని ఇలా మూడు మూడుగా ఉన్నటువంటి త్రిపుటలన్నింటినీ వివరించదు ఇప్పుడు అవస్థాత్రయాన్ని అవస్థ అంటేనే అర్థం ఏమిటంటే అస్థ అంటే ఉంటే ఉన్న స్థితి నుంచి కిందకు దిగివచ్చు వాటన్నిటి చేత ఇంద్రియములు పరిణామశీలములే వ్యవహారశీలములే ప్రతిబింబ జ్ఞాన సహితం లేదు అజ్ఞాన ప్రభావం చేత విద్యా ప్రభావం చేత మోహ ప్రభావం మాయా ప్రభావం చేత భక్తి విశ్వాసములు లోపించడం చేత అనన్య భక్తి లోపించడం చేత ఈశ్వరుని అందు సరి ఎవరికైతే అనన్యభక్తి ఉందో భక్తి విశ్వాసము అంటే అవ్యభిచారీ భక్తి అంటారు అంటే అవ్యభిచారీ భక్తిని గనక ఆశ్రయించి అనన్యభక్తిని పొందినటువంటి వారందరూ తప్పక మూడు గుణాలను ఇస్తారు కాబట్టి గుణత్రయాన్ని ఇటువంటి త్రిపుటిని దాటాలి అంటే ఈ అవస్థాత్రయాన్ని దాటం అత్యవసరము ఎవరైతే అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాడో అదే చైతన్యం అదే ప్రజ్ఞ అదే ఆత్మ అదే అంతర్యామి అదే ప్రత్యేకత్మ అదే యథార్థనే కాబట్టి అటువంటి దుర్య సంజ్ఞని సంపక మానవుడు అటువంటి దుర్య స్థితిలో సహజంగా నిలకడగలిగి దృష్టిని సదా హోమా ఏ మార్పు లేక ఉండాలి ఏ పరిణామము లేక ఉండాలి ఏ అనుభవమో లేక ఉండాలి ఏ బంధము లేక ఉండాలి ఏ రకమైనటువంటి కుంగుబాటు లేకుండా ఏ రకమైనటువంటి దిగులు లేక ఏ రకమైనటువంటి ఇంద్రియ వ్యాపార ప్రభావం లేకుండా ఉండాలి ఏ రకమైనటువంటి అవస్థాత్మయ ప్రభావం లేకుండా ఉంటుంది కారణంగా సాక్షిత్వం ఇట్లా సాక్షిగా ఉన్నటువంటి త్రిగు సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రమే ఆ అంతర్యాన్ని ఆ ఆత్మస్థితిని నిలబెట్టుకోగలుగుతున్నారు హరి ఓ శ్రీ గురు హరి వ్యక్తి మాత్రమే ఇంద్రియములను నిగ్రహించి మనస్సును అంతర్ముఖం చేసుకుంటాడు అన్నారు కదండి ధ్యాన మగ్నుడు అవ్వడం అంటే యాక్చువల్ ఎలా చేస్తే ఆ ఏ దర్శనం అయితే ఉన్నదో అక్షగుణ సకాల దర్శనం సాధ్యమై స్వానుభవమై స్వప్రకాశమై తోచేంత వరకు ఈ ధ్యాన మగ్న కొనసాగించాలి అవస్థాత్వాన్ని దాటించగలిగేటటువంటి ధ్యాన మగ్నతగా ఉంది వెనకలో ఉన్నాడో నిద్రలో ఉన్నాడో గుర్తించలేనటువంటి వాడుగా ఉంది సదాస్మిక్ గా అటువంటి సమాజ నిష్టను పొందేంత వరకు ఈ జ్ఞాన నిష్టను కొనసాగించాలి భక్తి అంటే కూడా ఏదైనా ఇంద్రియములందు వ్యాపించనివ్వకుండా ఆరంభం అంటే సగం అభిచారం అంటే సందర్భంతో సదుత జీవితంలో దశాంతర దశలలో ఉనికి తెలుసుకోవాలి అన్నండి ఈ దశాంతర దశలు తెలుసుకోవాలి ఏంటండి అండి జనాల నుంచి మరణం వరకు ది లేనే లేదు అంతః కరణం అనేటటువంటిది లేనే లేదు ఇవేమీ లేకుండానే ఉన్నట్లు తోస్తున్నాయి అది సర్వధా సర్వకాలమునందు ఆ ఆత్మ వస్తువే లేని శరీరం లేని మనస్సు ప్రభావశీలంగా ఉన్నాయి అని అనుకోవడం చేత ఆ సర్వకాల సర్వావస్థలందు సర్వవ్యాపకమై స్వప్రకాశకమై సత్స్వరూపమైనటువంటి ఆత్మనేమో లేదని భ్రాంతి చెందటం లేని శరీరాదులను లేని ఇంద్రియాదులను లేని వ్యవహారము ఉన్నదిగా భ్రాంతి చెందటం ఈ రెండూ కూడా రమభ్రాంతి ఈ మాయా లక్షణం చేతనే జీవుడుగా ఎవరైతే ఈ మాయా లక్షణాన్ని నిరసిస్తారో ఈ వైష్ణవి మాయను దాటగలుగుతారు ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయను దాటగలుగుతారు వాళ్ళు మానిష్ట నమస్కారం పూజ విధానం మళ్ళీ ఎప్పుడు ఉంటుందండి అది యంత్రం పూటగా పెట్టాలి కదా భోజనం పూట ఎప్పుడు పెడతాం అని చూద్దాం ఎప్పుడన్నా వెనక ముందు ఆర్ధారతులు అనేది చివరికి పెట్టాలి మిగిలిన మిగిలినటువంటి పంచభ్రమ నివృత్తి అమృత బిందు ఉపనిషత్తు అవన్నీ కూడా తర్వాత చివరికి పెట్టాను ఇవన్నీ ప్రతిసారి చదవలేరు కదా ఒకరు ప్రతిరోజు అధ్యయనం చేస్తే మంచిదే కానీ అంత సమయం మీకు లేదని మీరేమో అంత వ్యవహారం వారు కదా మన ఇష్ట కంటే వ్యవహారా ఇష్ట ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఏదో ఏదోవిందం గ్రూప్ పెట్టావా మెసేజ్ అలాంటి గ్రూప్ ఏమో రాలేదు ఇంకా సమయం కూడా దానికి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉందో సరే కనుక్కున్నాక అప్పుడు Hey down with me